ఆకాశవాణి సజీవ స్వరాలు శీర్షిక ఆకాశవాణి ఆర్కైవ్స్ అంటే ఆకాశవాణి స్వరభండారాల నుంచి తీసిన ఒక అపురూప కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం తెలుగు పాట అంటూ నేను గుర్తొచ్చే ఒక మధుర స్వరం మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఘంటసాల వారితో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇరువురిలో చేసిన ఇంటర్వ్యూ రికార్డింగ్ మీకు వినిపిస్తున్నాం సజీవ స్వరాలు శీర్షక వినండి గరితో పరిచయం ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మొదట శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొంది తరువాత కొంతకాలం నాటకాలలో కలక్షేపం చివరకు చిత్ర సంగీత రంగంలో ప్రవేశించి కలిసిన ఇరవై సంవత్సరాలు ఆ రంగంలో పేరు ప్రఖ్యాతులు అన్ని గౌరవాలు అందుకున్న ఘంటసాల వారి కళాజీవితంలో చిత్ర విచిత్రమైన అనుభవాలు రకరకాల సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు త్రీ కంటకాల వారితో పరిచయం వినండి నమస్కారం వెంకటేశ్వర గారు నమస్కారం మీరు సంగీతం నేర్చుకున్న గురువుల ప్రభావం మీ మీద బాగా ఉండి ఉండాలి ఆ అనుభవం కొంచెం చెప్తారా నిజంగా గురువులంటే చెప్పాలి మా తండ్రి ఏ రకమైనటువంటి సంగీతాన్ని వారు ఉపాసించి స్ అలాంటి సంగీతాన్ని బోధించేటువంటి గురువు నాకు దొరికాడని నేను చాలా సంతోషించాను కారణం ఏంటంటే ప్రతి సంగీత విద్వంతులు అందరూ ఉంటారు సంగీతం చెప్పే వాళ్ళు ఉంటారు గురువు ఉంటారు అందరూ తప్ప కానీ నాదాన్ని ఎలా ఉపాసన చేయాలి భగవంతుడు నచ్చే ఎలా ఉపాసన వస్తుంది ఆ ప్రణవాన్ని ఎలా చేయాలి అది ఎలా చేయాలనేది ఆయన రోజు పాడి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా ఆయన అర్ధరాత్రి కాదు తెల్లవారుజాములు ఎప్పుడు ఆయనకి మనస్ఫూర్తి అప్పుడు నన్ను పూర్తి పెట్టుకుని సాంబ సదాశివ సాంబ అనేటువంటి శ్లోగన్ నా చేత ఎప్పుడు చూపిస్తూ అందులో నాదాన్ని ఎలా పూరించాలి ఏం చేయాలి నా నాదించి అది నాభిస్తానం నుంచి నాదం రావాలి అప్పుడే జనరంజకంగా ఉంటుంది భగవంతుడు నేర్పుతాడు ఆయన కూడా నాకు ఇదే ఉపదేశం చేస్తూ ఊరున్న తోటకు బ్రహ్మం చేతూ వచ్చాను ఇది ఒక నేను ఫోర్ ఇయర్స్ కోర్సు ఆ రెండు లోపల ఫినిష్ చేశాను మీరు నేర్చుకున్న ఈ శాస్త్రీయ సంగీతాన్ని అంటిపెట్టుకుంటకుండా వేరే మార్గం కారణం ఏమిటండి ఈ సంగీతంలో ఏ సంగీతం అయితే నేను నేర్చుకుని బతుకుదామనుకున్నానో దాంట్లో నాకు ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవటంతో డ్రామాల్లో దిగాల్సి వచ్చింది డ్రామాలు వేసుకుంటున్నా అందులో కూడా రకరకాల బాధలు వచ్చింది వచ్చినప్పుడు నేను పెదపులోకి వెళ్ళాను అవుతా చిన్నప్పుడు నాకు సత్కారం చేశారు ఒకనొకప్పుడు సముద్రాల రాహవచ్చారు నేను డాన్స్ చేస్తుండే రోజుల్లో ఆయన సినిమాలో ఉండటం వల్ల అదే బాధ సూరయ్య గారు అబ్బాయి వచ్చేస్తా బాగా పాడుతున్నట్ట విజయనగరం కాలేజీలో చదువుకు వచ్చేస్తా మొదలు సరదాగా రామాని చెప్పి మాన ఆయన సభలు చెప్తే నేను వెళ్ళాను ఒక వన్ అవర్ నేను అక్కడ ఆయనకి నా గానాన్ని వినిపించాను వినిపించిన తర్వాత ఆయన నాని నీ అదృష్టం ఎట్లా ఉంటుందో నీ వాయిస్ బాగుందిరాయన నువ్వు తప్పకుండా మద్రాస్ వస్తే అక్కడ నేను ప్రయత్నం చేసి చూస్తాను మీకు రావాల్సిన మద్రాస్ ను ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఆయన చేయటం తోటి నేను ఇక్కడ డ్రామాలకు సెస్ట్ చేసి వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళది మెద్రాస్ మకాం పెడదామని చెప్పి అనుకుంటూ ఉండే సమయంలో నాకు మ్యారేజ్ చెట్లయింది కదా పులిలోనే మ్యారేజ్ అయింది ఆయన ఒక మూడు మాసాలకు నేను బయలుదేరి మెద్రాస్ చేరుకున్నాను మెద్రాస్ చేరిన తర్వాత సముద్రాలు రాఘవా చెల్లగారు పాపం శ్రమ అనుకోకుండా ఆయన ఇంట్లోనే నాకు భోజనం ఏర్పాట్లన్నీ చేసి ఒక నాలుగు మాసాల పాటు కంప్లీట్ గా ఇండస్ట్రీలో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని పరిచయం చేసి ఏవో కచేట్లోకి ఏర్పాటు చేశారు ఫస్ట్ రేణుక ఆఫీస్ లో నాగయ్య గారి దగ్గర కచేరీ పెట్టించారు ఆ చాలా మంది పెద్దలందరూ వచ్చారు చాలా సంతోషం చాలా బాగుందని చెప్పి చెప్పి సంప్రదించారు అంతే ఆ తర్వాత వాహిని పిక్చర్స్ లో పెట్టించారు అక్కడి నుంచి తప్పకుండా అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కూడా అనుకున్నారు ఆ తర్వాత ఉండేందుకు అవకాశం కలిగించాలి కదా అని చెప్పి ఆయన ఘంటసాల బలరామయ్య గారికి ఇంట్రడ్యూస్ట్ చేశారంటే ఘంటసాల బలరామయ్య గారు ఆఫీస్లో ఉండాల్సింది నేను కావాల్సిన సాయం ప్రస్తుతం చేస్తూ పరిచయం చేశారు అప్పుడు రజనీకాంత్ రావు అక్కడ ఉంటుండేవారు వారికి లెటర్ పంపించి చేస్తే వెంటనే ఆదేశం తీసుకుని నాకు అన్ని విధాల దేశానికి నా గాత్రాన్ని ముందు పరిచయం చేసింది ఆల్ ఇండియా రేడియో రజనీకాంత రావు గారు మూర్తి గారు అందరూ ఇంకా మిత్రులందరూ కూడా ఉంది ఏ ప్రోగ్రామ్ వచ్చినా పద్య పతనం అని పేరు పెట్టండి డ్రామాలు అనండి గీతావళి అండి క్లాసికల్ మ్యూజిక్ అనండి ఆల్మోస్ట్ నాటకలు కూడా ఉండేకూ కూడా ఉండేవి ట్లో కూడా నన్ను కంటిన్యూస్ గా నెలకు ఎనిమిది ప్రోగ్రాలు పిలిచి నాకు దుక్తికి లోపం లేకుండా వేరు ప్రతిష్టలతో పాటు బుక్తికి కూడా లోపం లేకుండా చేసింది ఫస్ట్ ఆల్ ఇండియా రేడియో తర్వాత మాస్టర్స్ వాయిస్ కి రికమెండ్ చేశారు సముద్ర అక్కడ నా దురదృష్టం వచ్చేస్తూ నీ వాయిస్ అసలు మైక్ కే పనికి రావడం పనికి మాత్రం వదలకుండా ఈ ఊళ్ళో ఉండటం అలాగే నిరుత్సాహం తెచ్చుకోకుండా కొంతకాలం పాటు కాలక్షేపం చేశాను ఈ లోపల బిఎన్ రెడ్డి గారు పిలిచి ఆయన షోలో ఆయన పిక్చర్ లో స్వర్గసీమ పిక్చర్ లో ఫస్ట్ భానుమతి గారితో జూయిట్ సాంగ్ నా వాయిస్ ఇండస్ట్రీకి తెలియపరిచింది స్వర్గసీమ అది అయిపోయింది అది అయిన తర్వాత ఈయన పల్నాటి యుద్ధం బాలరాజు బాలరాజు దగ్గర వచ్చేది మ్యూజిక్ డైరెక్షన్లోకి వచ్చాను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ బాలరాజు అనే చెప్పాలండి కారణం ఏంటంటే దానికి గారు కూడా అప్పటికి ఆయన ఉన్నప్పటికే ఘనసాలు బలరామ గారికి నా సంగీతం మీద మక్కువ ఎక్కువ ఉండటం చేత నన్ను పిలిచి నాయన కూడా వర్క్ చేయాల్సిందని చెప్పంటే గాలిపించిన నరసింహారావు గారు ఉండగా ఆయన పెద్దలు నేను వచ్చి అక్కడ చేయటం అప్పుడు ఆయన తోడు కూడా నాకు చెప్పే నేను రేపు దగ్గరికి వెళ్ళి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక పదకొండు పాటలు వాళ్ళ రోజులు ఆల్మోస్ట్ ఆల్ పాపులర్ అయింది సాంగ్స్ అవి చెప్పినా అంటే అందులో నవ్వదయం నవోదు తర్వాత వర్షింపకుగా వర్షింపు వర్ష వర్షదేవుణ్ణి గురించి వర్ణదేవి గురించి సాంగ్ ఉంది ఆ సాంగ్ ఇది ఆ తర్వాత బాలరాజ ఇక వర్ష చెలియాకన రావా ఈ సాంగ్ అన్ని అందులో చేశారు ఇది అక్కడి నుంచి డైరెక్టర్ గా కూడా నేను అక్కడ స్థిరపడేందుకు అవకాశాలు కలిగినాయి ముందుల క్షోమా కీలుగుర్రం అవన్నీ శోభనాథల వారు బుక్ చేశారు అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఇండస్ట్రీలో అందరూ ప్రొడ్యూసర్లు నన్ను చాలా బాగా ఆదరించారు లైలా మధ్యలో పడిపోయింది తర్వాత వాళ్ళ రోజున ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకోవడానికి వచ్చేవారు అప్పటి నుంచి పరిచయం తర్వాత ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్షన్ అయితే నాకు ఎంకరేజ్మెంట్ పూర్తిగా ఇచ్చింది రామకృష్ణ గారు భానుమతి గారు కూడా వారి రచన మనకి నన్ను ఫస్ట్ అసిస్టెంట్ గా గుర్తిశారు నాకేం చేత కదంటే మీకేం చేత ఒక్కర్లేదు మీరు మీరు స్వరం రాస్తారు కదా స్వరం తెలుసు కదా అంటే చాలా అంటే చాలా సంతోషం అండి నేను చేస్తాననే నమ్మకం ఉండేట్ అయితే మీరు తప్పకుండా పెట్టుకోవాల్సిందని చెప్పి నేను వెళ్ళిపోయి అది కూడా స్టార్ట్ వాళ్ళు మంచి ృదయాల సిద్ధ సంకల్పులు కాబట్టే ఇంత వృద్ధులకు రావటానికి అవకాశం వాళ్ళు మంచి మనసులు ప్రీతితో ఉండేది అప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక ఆప్యాయత ఈ మనుషులనే తీసుకుంటే వాళ్ళు మన వాళ్ళు తప్పకుండా చేయాలి వృద్ధులకు రావాలనే ఒక అభిప్రాయంతో ఉండేది కాబట్టి అప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా చాలా స్థిరపడిపోయి శాశ్వతంగా ఈ రోజు వరకు నిలవగలిగాలని నా అభిప్రాయం ఇండస్ట్రీలో ఉన్నది ప్రొడ్యూసర్స్ పాటు ఆ తర్వాత ఫస్ట్ రికార్డు గ్రామం రికార్డు రావాల్సిందని చెప్పి మళ్ళీ పేకేట్ శివరామ్ గారు ఆయన గారు రిప్రజెంటేటివ్ అక్కడ రావటంతో రికార్డు చేశాను రఘుమోమునకు నిశానాథ బుమ్మము జోడు మద్యమును గాలిలో నా బ్రతుకు తేలిపోయిన పాఠం అది తర్వాత ఇచ్చాను గంజాల బాబా శాస్త్ర గారు నాకు బాంధువుడు అని అప్పటిదాకా తెలియదు నేను రికార్డు ఇచ్చిన తర్వాతే శాస్త్రీయ సంగీత జ్ఞానం వల్ల మీరు ఈ అనేక చిత్రాలు సంగీతించారు కదా చెప్పగలిగిన నాకు స్వర జ్ఞానం త్యాగరాజు రక్షించినటువంటి గేయాలు ఆయన ఏ అవస్థల్లో ఏ సంగీతం ఏ రాగాలు ఆయన పాడుకున్నాడు ఆయన ముందు అనుకుని పాడకపోయినా ఆయన ఎమోషనల్ గా ఆయన పాడుకున్నప్పుడు అది దైవతత్వమైనటువంటి సంగీతం కాబట్టి ఆయన ఏ ఏ సన్నివేశాల్లో ఏ ఏ పాటలు రాసుకుని పాడాడో ఆ పాటలు మన ఆయా రాగాల్లో వినియోగిస్తే అది ఎంత శాశ్వతమైన సంగీతం కాకపోతే ఈ రోజు వరకు అంత నిలిచింది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఆధునికంగా ఈ మిక్చర్ పద్ధతి వచ్చింది కదా ఈ కలగలము వచ్చినప్పటికీ మెయిన్ గా ఏదన్నా ఒక రాగం తీసుకుని దానికి మనకి ఎక్స్ప్రెషన్ సంబంధించినట్టుగా మనం ఏదన్నా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు మన కర్ణాటక సంగీతంలో ఇది ఒక రాగం ఒక భావానికి అండి ఒక రసానికి అండి ఇది మీరు అది ఏమన్నా ఫాలో అయ్యారా అవి కొన్ని కొన్ని కొన్ని కొన్ని ఇప్పుడు ఏడుకొండల అట్లాగే ఇప్పుడు ఏదైనా ఋతువులు సాంగ్లు అలాంటి వాటిలో కూడా అమోస్త వాడుతూ వచ్చా సినిమా సంగీతం అనేప్పటికీ దేశంలో క్లాసికల్ సంగీతం క్లాసికల్ గా రచించహిత్యంలో మార్పులు ఆధునిక కవిత్వాలు కూడా ఏ విధంగా ధోరణి మారుతూ వచ్చిందో ప్రజా గేయాలు ప్రజలకు పనికొచ్చే గేయాలని మారుతూ వచ్చిందో మన సంగీతానికి కూడా శాస్త్రీయ సంగీతం ఉంటూ ఉంటూ దాన్ని పెట్టుకునే జనం కోసం అని చెప్పి జనరాజికంగా భావయుక్తంగా ఆ వ్యాధికి ఏ భావం కలుగుతుందో దానికి ఏ విధమైనటువంటి అవధులు లేవు దానికి అడ్లు పెట్టుకునేట్లయితే మనం అనుకున్న ఎక్స్ప్రెషన్ లోపం అవుతుంది అని అనుకున్నప్పుడు నేను అనుకున్న ధ్వని దానికి నేను కల్పించేసి దానికి ఈ స్వరం కానీ ఏది చేసినా ఒక్కటి మాత్రం చేశాను నేను చేసిన శాస్త్రీయం కాదనేందుకు మాత్రం అవకాశం లేకుండా నేను కలిగించుకుంటూ సాధ్య శాస్త్ర చేసుకుంటాను మన రంగు మన రుచి ఉండేది కారణం ఏంటంటే శాస్త్రం అన్నప్పుడు ఒక క్రమ పద్ధతి కావాలి కదా దానికి వెళ్ళేటప్పుడు నేను ఈ స్వరాలు తగిలించాను ఆరోహణలో ఈ స్వరాలు అనవసరంగా మిక్సప్ చేశాను ఈ రాగంలో ఇంతకుముందు లేని సాంప్రదాయం స్వరం ఒకటి తగిలించానంటే మళ్ళీ ఎప్పుడు సంచారం అలాగే వచ్చాను కాబట్టి అనంత వై రాగా దీనికి ఏదో ఒక రాగం తీర్మానం పెట్టుకుంటామంటే కానీ క్రమం తప్పిందని కానీ తప్పిందని కానీ ఏమీ లేకుండా శాస్త్రీయానికి భంగంగా ఉంద మరి మీతో పరిచయం ఉన్న సంగీతం ఎంతో మంది ఉండొచ్చు కదా వారికి మీ పట్ల అంటే సినిమా సంగీత సంబంధం ఉన్న మీ సంగీతం పట్ల వారి అభిప్రాయం ఎలా ఉంటుంది అండి నా సంగీతాన్ని గురించి వాళ్ళు చాలా అభిమానించేవారు మన సంగీతంలో ఉండి కూడా శాస్త్రీయ సంగీతాన్ని మనస్సులో పెట్టుకుని ఒకవేళ ఏదన్నా మనవధర్మంగా చేసినప్పటికీ అది క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుందని చాలా ఈ సంగీతాన్ని గురించి అప్పుడప్పుడు డిస్కషన్స్ లో కర్ణాటక సంగీతాన్ని సరిగ్గా ఆదరించలేదు జనం అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నేను నేను మనవి చేస్తూ అది చాలా భావంగా ఎన్నో రకరకాల బాధల్లో ఆయన రాగము తాళం అది ఆలోచించాడు ఏమో నాకు తెలియదు త్యాగరాజు ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ భక్తిభావం ఉండేది కాదేమో ఆయన చేసినటువంటి కృష్ణి ఆయన శిష్యులు ఆ పరంపర వచ్చి నడిచిపోయింది కానీ ఆయన పాడుకునేప్పుడు అది భావయుక్తంగా పాడుగలుగుతాడని నా అభిప్రాయం మన సోదరులకి అందరికీ ఆ భాష కంప్లీట్ గా తెలియకపోవటం వల్ల సంగీతాన్ని ప్రాధాన్యంగా తీసుకుని దాన్నే బాగా డెవలప్ చేశారని నేను అనుకుంటున్నాను అప్పుడు త్యాగరాజ్ గానం చేసినప్పుడు ఆయన అవస్థ వేరే ఇప్పుడు మనం నాలుగు సంగతులు వేసి పాడుతుంటే నాలుగు సంగతుల్లోనూ నాలుగు రకాల ఎక్స్ప్రెషన్ వేసి పాడుకోవచ్చు కదా అట్లా పాడినప్పుడు జనం కూడా అప్రిషియేషన్ చేస్తారని నా అభిప్రాయం ఇప్పుడు ఏదైనా ఒక కీర్తం ఉంది ఆ కీర్తంలో నాలుగైదు రకాల సంగతులు వేసి మనం పాడుతున్నాం వేసి పాడినప్పుడు లేదా నాలుగైదు రకాల సంగతులు వేశారో లేదో వాడికి తెలియదు ఒకే మాట పచ్చవలు అంటున్నారు వాడు అందుకోసం మన సంగీతం కొంచెం దూరం అవుతుందేమో మనం పాడేటువంటి ప్రతి సంగతికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ జనానికి కనిపించకుండా హృదయానికి తగలాలి తగిలేటువంటి స్థితిలో కనుక మనం గానం చేసేటువంటి ప్రతి వాడు కూడా ఎఫెక్టి చేయడానికి అభ్యంతరం లేదని కరెక్ట్ గాన్స్ కలవడం నువ్వు చెప్పింది ఇప్పుడిప్పుడు జనరేషన్ అలా మారుతోంది ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలా మటుకు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఎంతో ఆనందం తక్కువ చూపు ఎప్పుడు వాళ్ళందరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తుండేవారు మీ సంగీత దర్శకత్వంలో యువకుల గీత కూర్చోవారు కదా అప్పుడు స్త్రీ కంఠం పురుష కంఠం రెండు కూడా బాగా వినిపించాలంటే ఏ మరి పాట మీరు కట్టేవారండి అంటే స్త్రీ పురుషుల గాత్రాలు రేంజెస్ వేరు కదా మరి ఒక మామూలుగా జూయిఫ్ సాంగ్స్ కూడా సినిమా సంగీతానికి ఆడ మగ పాడాల్సి వచ్చినప్పుడు సెటప్ సంచారం పైకి పోకుండా మ్యాక్సిమం సంచారం పైకి పోకుండా ఈ రేంజ్ వరకు లేడీ వాయిస్ లో కరెక్ట్ మేల్ వాయిస్ ప్రాధాన్యం వస్తుంది ఉన్నంత మటుకు ఆ వాయిస్ చెకప్ చేసి దాంట్లోనే ఆ రాగ సంచారం ఆ భావం వచ్చేందుకు సర్వ విధాల ప్రయత్నం చేసి అలాంటి రాని పరిస్థితి ఏదన్నా ఉంటే మధ్య స్ఫూర్తి సాంగ్లు కొంతమటుకు పెట్టుకుని బేస్ యాక్ట్ ముందుగానే అసలు ఆ సాంగ్ కంపోజ్ చేసుకున్నప్పుడు ఇది ఎవరు పాడతారని చెప్పి ఆటోమేటిక్ గా తెలుసుకుని పాడతారు కాబట్టి మీకు అది లేకపోతే కొన్ని కొన్ని చోట్ల అవస్థ అనుభవిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ థాట్ లేని మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది చేస్తారు వాళ్ళు అనుకున్నదే ంటారు కొన్ని కొన్ని గాత్రాల్లో కొన్ని కొన్ని సంగతులు అద్భుతంగా పలుగుతాయి కొన్ని కొన్ని గాత్రాల్లో మన్ను కింద వస్తాయి ఆ మన్ను కింద వచ్చే సంగతులు మేము పాడిందే పాడాలి మీరు పాడాల్సిందేనంటే అట్లాగే వినిపిస్తుంది ప్రజలకు అందుకని కొన్ని కొన్నికి సాంగ్స్ చాలా బాగా వినిపిస్తాయి కొన్ని కొన్ని విషాలంగా వినిపిస్తుంది కారణం అది సెటప్ ఆల్మోస్ట్ ఆల్చి మార్కెట్ లో ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు అనుసరిస్తున్నారనుకోండి ఇంకో మాట సినిమా పాటలు పాడడానికి కేవలం ఒక్క గాత్ర మాధురే ఉంటే చాలంటారా లేకపోతే భాషలో కూడా స్పరిచే ఉండాలంటారా ఇప్పుడు పాటలు పాడేపుడు కూడా వాయిస్కి అంత ప్రాధాన్యం రావటం భాషకు అంత ప్రాధాన్యం రావటానికి భాష కూడా కొంచెం కావాలంటే సంస్కారం కొంచెం కావాలని పాడే సినిమా సంగీతం పాడేవాడికి ఒక్క గాత్రమే చాలు అందులో దాంతో పాటు భాష ప్రపంచ జ్ఞానం జీవితంలో ఉండే అనుభవాలన్నింటినీ కూడా శబ్ద రూపంలో ప్రొడ్యూస్ చేయగలటువంటి శక్తి భగవంతుడు వాడికి కలగజీసినప్పుడు పది కాలాల పాటు వాడు హాయిగా నిలిచేందుకు అవకాశం అందుకనే మొట్టమొదటి నేను కొంత సంస్కృతి కూడా కొన్ని గ్రంథాలు ఆ చదవటం వల్ల ప్రొనౌన్సేషన్ కి లిప్ మూమెంట్ కోసం ఎంత బాధపడతారో జనం అవుతారనేటువంటి మాట లేకుండా నేను లిప్ మూమెంట్ ఇచ్చి పాడేటప్పుడు కూడా అన్ని యాశలతో అన్ని క్లీన్ కాబట్ ఎంతమంది ఆర్కెస్ట్రా ఉన్నా నాకు భాష అంతరాయం లేకుండా శుభ్రంగా మాటలు అన్ని క్లీన్ గా తెలుస్తూ ఉంటాయి వెంకటేశ్వర గారు ఇప్పుడు ఫిలిం సాంగ్స్ లో ఆర్కెస్ట్రా ప్రధాన పాత్ర వహిస్తుంది కదా నిజానికి మన సాంప్రదాయంగా మనకి ఆర్కెస్ట్రావడానికి ఏమి లేదు వీటి గురించి ప్రయోగాలు చేయడంలో ఏమన్నా సాశ్చాత్య పద్ధతులను మనం అనుకరించడమా లేకపోతే కృషి చేసుకుంటాడు ఒకటి నా పర్సనల్ గా అభిప్రాయం చేయేషన్ చేయదలుచుకున్నప్పుడు ఒక బ్రహ్మాండం శబ్ద ఉత్పత్తి చేయదలుచుకున్నప్పుడు దానికి కావలసినటువంటిది ఇది పాశ్చాత్యమా ఇంకొకట ఇంకొకట అనేటువంటి భావన మనకు అనవసరం ఆ విషయంలో మాత్రం మన సాంప్రదాయం చెదకుండా కీర్తన కీర్తనగా సాహిత్యంతో మనం గానం చేసిన సేపు మన సాంప్రదాయం మనం వదలకుండా మిగతా ఈ వాద్య బృందంతో కావాల్సిన ఎఫెక్ట్ మ్యూజిక్ కోసం ఒక్క పాశ్చాత్య సంగీత దేశంలో ఎక్కడెక్కడ ఏ సంగీతాల ద్వారా మనం ఏ ఎఫెక్ట్ తీసుకురావటానికి పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్లు మనం వాడుకోవటం ఆ వాళ్ళు ఏం ప్రయోగాలు కానీ మన వాతావరణానికి ఎలా ప్రయోగం చేస్తే ఆ వాయిద్యాన్ని ఎలా వినియోగించుకుంటే తెలిసి మనం చక్కగా చేసుకోవటంలో మనకేంత తప్పు లేదని నా కానీ మన సంగీతానికి మనకున్న గమక రీతులకి కొన్ని ఆ వాయిద్యాలు పనికి రాకపోవచ్చు కానీ మనం అనుకున్న ఎఫెక్ట్ తీసుకురావాలంటే మాత్రం ఒకప్పుడు ఆ వాయిద్యాలు చాలా అవసరం అనిపిస్తుంది ఇప్పుడు సినిమా ఇప్పుడు చూడండి ఒక పాట పాపులర్ అయితే అది హిందీ పాట అయినా సరే ఇంగ్లీష్ పాట అయినా సరే దానికి ఇమిటేషన్ పాటలు వచ్చేస్తున్నాయి ఒక ట్యూన్ బాగుంటే దాని కాస్త మాటలు మార్చేసి వేరే పాటలు వస్తున్నాయి ఈ అనుసరణ గురించి మీరు ఏమంటారు అనేది మాత్రం అది జన్మలో ఎవరికి మాత్రం మంచిది కాదని నా పర్సనల్ ఒపీనియన్ అది మహాద్రోహం అని అనుసరణ ఎవడో చేసుకుని ఎవడో సొమ్ము మనం అనుభవించటం అనేది మన భగవంతునిచ్చిన శక్తితో ఏదన్నా చేయగలిగితే చేయాలి ఇప్పుడు మీరెందుకు అప్పుడెప్పుడు చేస్తూ ఉంటారని నన్ను మీరు అడగచ్చు అది ఈ సినిమా సంగీతం ఇది బిజినెస్ దీని అవసరాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ కావాలనుకున్నప్పుడు కానీ ఎవరికి చెడుగా ఉండకుండా ఈ లవ్ స్పోయినటువంటి ప్రపంచంలో మంచిగా బతకాలంటే నలుగురి దగ్గర ఎవరి కోర్కెలు కాదనకుండా వాళ్ళ తృప్తి కోసం మనం కూడా చేయాల్సిన అవసరం ఒక ఒక దగ్గర నా వాళ్ళని కూడా తృప్తి పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ తాలూకు విశ్వాసం మనం ఉండాలి కాబట్టి వాళ్ళ తెచ్చు కోసం ఏదైనా మనం చేయమన్నప్పుడు కానీ అవసరాన్ని నిజంగా బాగుంది ఆ శిక్ష వాళ్ళు ఆ సన్నివేశమే పెట్టుకుంటారు అనుకోండి వేరే ఇంకొక పిక్చర్ ఉన్నటువంటి సన్నివేశమే పెట్టుకుని బాస్ట్ అది పెట్టుకుని ఒక ఆర్టిస్ట్ మాత్రం మార్చి సంగీతం దగ్గర కూడా అదే పెట్టుకుంటాం అన్నప్పుడు మనం కాదని అంటాం అది కూడా మీరే తెచ్చుకోండి అది ఎట్లా కాదు అది ప్రపంచానికి తెలిసినది కాబట్టిర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి వదిలిపెట్టి చాలా సంతోషం అండి చాలా మీరు ఇక్కడ మాట్లాడించేసి చేశారు ఈ ఆలోచన రావటం ఎంతమందికి వస్తుంది మొట్టమొదటి నుంచి నేను చెప్పాను ఆల్ ఇండియా రేడియో ప్రోత్సాహంతో వచ్చానని మళ్ళీ నా అభిప్రాయాలు మళ్ళీ మీలాంటి ఇలాంటి సదస్సుల్లో మాట్లాడించి మళ్లీ దేశానికి తెలియపరుస్తుంటే అది కూడా ఆల్ ఇండియా రేడియో ద్వారా తెలుస్తోందంటే సంతోషం ఇచ్చింది సుప్రసిద్ధ నేపథ్య గాయకులు సంగీత దర్శకులు అయిన కంఠసాల వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు ఇప్పుడు ఘంటసాల వారికి మొక్కువైన కొన్ని పద్యాలు వినండి పూజ కోసం పూజ కోసుకొస్తామని ప్రొద్దునే మా తోటలోకి వెళ్ళాను ప్రభు ఉదయశ్రీ అరుణారు నకాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ పూల బాలం తల్లివుడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేనొక్క పూల మొక్క శివాలున్నీ గోరా నినంతలో విరులన్నీ దానిగ నోళ్ళు విప్పి మా ప్రాణముదీతు బాగురు మన్నుకో నాసో తలుకు మ ఆకాశవాణి స్వరభండారం ఆర్కైవ్స్ నుంచి తీసి మీకోసం ప్రత్యేకంగా వినిపించింది ఆకాశవాణి హైదరాబాద్ సజీవ స్వరాలు శీర్షక ఘంటసాల మాస్టర్ తో ఇదివరలో చేసిన పరిచయం రికార్డింగ్